సంకీర్తన తొంభై దేవుడు కలడుగా దీనికేమి కైవసమయ్యేరుగాక కానీ కాని పంచేంద్రియములాలా పాపపుణ్యకర్మమా చెంచల చిత్తమా అరిషడ్బర్గమా ఇంచుకంత జీవుడింతై ఇందరు దొమ్మిసేసి పంచుకొంటిరి ఇంతట మీ పంతమిక్కేనా ఇల తాపత్రయమా ఇషణత్రయములాల బలు సంసారమా అనుబంధము లాల కలిగిన దేహమిదే కాణాచి నెలకొంటి రిందేమి తనిమి పొందేనా లాల జన్మ కోట్లాలమో ప్రకటపు నిజమాయ భాగ్యఫలమా ఒకట శ్రీవెంకటేశు నొద్దికి తీసితిరి మీరు అకలంకమైన మీ కృతము చెల్లెనా